what are you without your money your economic situation adi lekunḍaka what are you tarvata bandhulu bandhumitra parivaram bandhumitra parivara patrikala vesṭu unta aa saalu enni jottu bettaalo anni jottu vaḍtaru adi jottu bettakkaraledu so anyway bandhumitra parivara ne vesṭu unta without all that what are you dhana kanaka vastu vāhanādi antaru without all that what are you అది చూసుకోవాలి మనిషి అలాగే స్టేటస్ మహాత్ములకు కూడా వర్తిస్తుంది పీఠాధిపతిని సపోజ్ పీఠాధిపతి యూఆర్ నాట్ దెన్ వాట్ ఆర్ యుస్ట్ బ్రాహ్మణ అహం బ్రాహ్మణ సపోజ్ ది బ్రాహ్మణ్హుడ్ ఈజ్ రిప్డ్ ఆఫ్ యూ ఆ బ్రాహ్మణత్వం అనేది అది మీ నుంచి తీసేవతల పాలసేమకోండి దెన్ వాట్ ఆర్ యూ అంటే సమాధానం ఏమొస్తుంది ఐఎమ్ నథింగ్ అభిమానం అలా ఉంటుంది బ్యాంకర్ ఉన్నాడు అనుకోండి బ్యాంకర్ని వాడి బ్యాంక్ బ్యాంక్ క్రాఫ్ట్ అయిపోయిందని బ్యాంక్ నుంచి వచ్చిందో ఏమో ఈ బ్యాంక్ అనే కాదా అయి ఉండొచ్చు బ్యాంక్ రప్చర్ అయిపోయిందనో ఏదో అలాంటిది అయి ఉంటుంది సో బ్యాంకర్కి వాడి బ్యాంక్ బ్యాంక్ అయిపోయిందనుకోండి దెన్ హీ ఫీల్స్ అటర్లీ లాస్ట్ ఎందుకంటే వితౌట్ ది బ్యాంక్ హీస్ నథింగ్ ఇదియే అజ్ఞానం అంట ఇప్పుడు దీన్ని మీరు యు అప్లై టు ది బాడీ ఇప్పుడు మిస్ యూనివర్స్ ఉందనుకోండి షీ షీ వాట్ ఈజ్ she? షీ ఈజ్ ఎ ఐ విత్ అ బ్యూటిఫుల్ బాడీ సపోజ్ బ్యూటిఫుల్ బాడీలో బాడీ ఉండి బ్యూటీ పోవచ్చు లేకపోతే బ్యూటీ బాడీ రెండు కూడా పోవచ్చు ముందు బ్యూటీ పోతుంది తర్వాత బాడీ పోతుంది ఇన్ దట్ ఆర్ దర్ సో వితౌట్ దట్ బా బ్యూటీ వాట్ యామ్ ఐ వితౌట్ ది బాడీ వాట్ యామ్ ఐ ఇది అర్థం చేసుకోవాలి అయితే చాలా కష్టమైన వ్యాపారం ఉండదు ఇది ఏమంత తేలిగేం కాదు లక్ష్మీసే కవి ఫ్రాంక్లు కవి ఉంటాడు పద్యం చదువుతూ ఉంటాడు ఓ పద్యం చదువుతాడు అందరూ ఆనందంగా వింటారు రెండవ పద్యం చదువుతాడు సరే మళ్ళీ వింటారు మూడవ భజ్యం వచ్చేవాడు కొంచెం ఇబ్బంది పడ్డా ఆరంభిస్తారు ఎందుకంటే ఎంత ఇది ప్రతివాడు ఎంత కవిత్వాన్ని ఆస్వాదించేవాడైనా ఏదో కొంతసేపు అయ్యేపటికి ఇల్లు పిల్లం పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళకు సో ఇంకా వెళ్ళి బూంట్లోకి వస్తారు కానీ కవి మాత్రం ఇంకా పద్యాలు చదువుతూనే ఉంటాయి ఈ కవులు ఉన్నారు చూసారా వీళ్ళు వీళ్ళు నేను కవులు నాకు తగులుతూ ఉంటాను So I am not against a poet. I, I, I tried my hand in poetry and I created some poems and then I forgot about it. So I was talking about it. But I don't know how to do it. I thought it was the only thing I wanted to do. I don't know how to do it. I thought I was going to do it. I thought I was going to do it. I was going to do it. స్వమింద్రహ తోమి చంద్ర అని ఏవో పద్యాలు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఈ కవి పద్యాలు మీరు వినలేదనుకోండి హీఈ్ ఎట్ he లాస్ ఎందుకంటే హీ సంథింగ్ బై బీయింగ్ ఏ పోయట్ మీరు వాడి దగ్గర నుంచి ఆ పోయెట్ అనేటువంటి ఆ కు ఆవరణము ఆ పైకప్పు పైన కప్పుకున్న దాని పేరు ఆవరణము ఆ పోయట్ అనే కప్పు పైకప్పు తీసేశారనుకోండి ఆవరణము తీసేశారనుకోండి హీ He దట్ హీ ఈజ్ నో మోర్ హీ హీ ఈజ్ నథింగ్ హీ కెనాట్ స్టాండ్ దట్ లాస్ అలాగే పండితుడికి నువ్వు పండితుడు కాదు అని అవమానం చేశారనుకోండి హీ ఫీల్స్ ఇట్ ఎ హ్యూజ్ లాస్ అలాగే ఈ రిలేషన్షిప్స్ కూడా మనం అలా నిర్మాణం చేసి పెట్టుకుంటాం ది హస్బెండ్ అంటే హస్బెండ్నెస్ విథౌట్ దట్ హస్బెండ్నెస్ ఈజ్ నథింగ్ ఎందుకంటే వీధిలోకి వెళ్ళినప్పుడు వీడిని పెద్ద నెత్తిమే పెట్టుకునేది ఎలాగా ఉండదు ఎవరు ఎవడ హడాలో రోడ్డు మీద వెళ్తుంటే మిమ్మల్ని ఎవరు కేర్ చేస్తారు మీ దారి మీది ఎవరిదారి వాడిది ఇంటికి వచ్చేప్పుడు కూడా ఎవళ్ళో కేర్ చేయలేదు అనుకోండి మై గాడ్ వాట్ ఈస్ దిస్ వాట్ ఆర్ మై అనే మనిషి హీ కెనాట్ విత్స్టాండ్ దట్ సిచ్యువేషన్ ఇంటికి కూడా కేర్ చేయబోతే ఎవటరా నేను ఇంటికి అసలు మాటా మంతి లేదు కప్పు కాఫీ ఇవ్వటం ఏమీ లేదు వాట్ ఈస్ గోయింగ్ అని పాపం చాలా కష్టపడిపోతాడు ఎందుకంటే దట్ స్టేటస్ ఏదో పాపం ఆ స్టేటస్ వీళ్ళు దాన్ని వీళ్ళు నిలబెడుతున్నంతసేపు హీ సంథింగ్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 అయితే దీంట్లో రహస్యం ఏంటంటే ఇవేమీ లేకపోతే నేను ఏది కాదు ఐ ఆమ్ నథింగ్ అనేది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ సత్యం ఏమిటంటే అసలు ఉన్నది నేనే ఐయామ్ ఈజ్ ది స్టార్టింగ్ పాయింట్ ఐ ఆమ్ ఈజ్ ది సబ్స్టాండివ్ ఐ ఆమ్ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ ఎవ్రీథింగ్ ఎల్స్ యాడ్స్ టు ఐమ్ కమ్స్ అండ్ గోస్ ఐయామ్ హస్బెండ్ డైవర్స్ ఇచ్చాడు నవ్ ఐ ఆమ్ సింగిల్ సో ఇక్కడ దీంట్లో మారిందేమిటి మారందేమిటి అయామ్ అయామ్ మారలేదు అయి తెలియూ నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ యూఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి మనిషి పిల్లి మొగ్గలు వేసేస్తూ ఉంటాడు తెలుసుకోడు యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ స్పేస్ ఉంది ఇప్పుడు ఘటాకాశం ఉంది ఘటాకాశం ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు ఎందుకో తెలుసిన అది లేని చోటు లేదు కనుక ఘటాకాశం యొక్క ఆత్మ ఏమిటి ఆకాశం అది ఎక్కడికి వెళ్తుంది అది ఎక్కడికి వెళ్ళదు పీపుల్ ఆస్ట్ మీ ఈ జన్మ అయిపోయిన నెక్స్ట్ జన్మ నేను ఎక్కడికి వెళ్తాను ఐ సార్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ ఆత్మ ఇంకా నాట్ వాళ్ళు ఇలా అడుగుతారు ఎవరన్నా ఆత్మ ఈ లోకం నుంచి ఆ లోకం వెళుతుంది కదా ఆత్మ ఎక్కడికి వెళ్ళదు నేను ఆ ప్రశ్న అడిగినప్పుడు సత్సంగంలో నేను ఏమని చెప్తానంటే చూడండి నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పను మీరు జాగ్రత్తగా కొంతకాలం ఆత్మస్వరూపాన్ని గురించి అధ్యయనం చేయనుండే చెప్తాను ఇంకెంతకంటే ఇంకేం చెప్తాను ఆత్మ ఎక్కడికి వెళ్ళదని నేనంటే ఏమిటండి నేను ఇలా చెప్తాడు ఆత్మ ఎక్కడికి వెళ్ళదంటాడు ఏమిటండి అనుకుంటాడు కూడా కాబట్టి నథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ టు యూ యూఆర్ ది ఛేంజ్ రియాలిటీ అండ్ యూఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ యూఆర్ నాట్ గోయింగ్ టు ప్లేసెస్ సో యు ఎవ్రీథింగ్ మీ మీద సూపర్ ఇంపార్ అధ్యారోపణం చేయబడుతూ ఉంటుంది దూరం అవుతూ ఉంటుంది అధ్యారోపం అవుతూ ఉంటుంది దూరం అవుతూ ఉంటుంది అధ్యారోపం అవుతూ ఉంటుంది దూరం అవుతూ ఉంటుంది మీరు మాత్రం అలా నిలిచి ఉంటారు ఆకాశానికి మేఘాలు వస్తే పోతాయి మేఘాలు వస్తే పోతాయి ఆకాశం ఆకాశంలాగే మిగిలితే మిగిలి ఉంటుంది అది ఆత్మ నేను ఆత్మ గురించి చెప్తున్నాను కాబట్టి బర్త్ ఇట్ డి నాట్ హ్యాపన్ టు యూ Death, it is not డెత్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ కమింగ్ ఇట్ డజనాట్ హ్యాపన్ టు యూ గోయింగ్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ are యూ వెన్ యూ ఆర్ ది ఆత్మన్ కాబట్టి ఆత్మరూపే ఆత్మస్వరూపేణ ఇతర్థ మీరు అజ్ఞానం చేత దేహమే నేను అనుక్కుంటే ఆ దేహం ఇక్కడే కుప్పకూలుతుంది సూక్ష్మ శరీరమే నేననుకుంటే ఆ సూక్ష్మ శరీరం ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఇంకో తోటికి వెళ్తూ ఉంటుంది లోకాల్లో సంచారం చేస్తూ ఉంటుంది సూక్ష్మ శరీరం మీ యొక్క యథార్థస్వరూపమైన ఆత్మ మటుకు ఎక్కడికి వెళ్ళదు ఎక్కడికి సంచారం చేయదు నథింగ్ హ్యాపన్స్ టు ఇట్ బికాజ్ ఇట్ ఈజ్ ఆకాశ ఇట్ ఈస్ మోర్ దెన్ ఆకాశ కాబట్టి ఆత్మస్వరూపేణ నిత్యా ఆత్మస్వరూపులుగా మీరు నిత్యులే దేహరూపంగా మీరు నిత్యులు కానే కాదు దేహాన్ని మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ ఇట్ విల్ నాట్ హ్యాపన్ త్రిష్వతి కాలేషు నిత్యా ఆత్మస్వరూపేణ ఆత్మస్వరూపముగా మీరు మూడు కాలములలో నిత్యుడుగానే ఉంటారు అంటే మీరు కాలమునకు అతీతులుగా ఉంటారు కాబట్టి మనిషి తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తన స్వరూపమునందు Tana స్వరూపము పూర్ణము Tana స్వరూపాన్ని ముందు అసలు అంచనా వేయాలి వాట్ యా మై విథౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ నువ్వు అంచనా వేసు చూడు క్విక్ కంక్లూషన్కి రావద్దు వాట్ యా మై విథౌట్ ఎనీ ఆఫ్ దీస్ ఇవేమీ లేకపోతే వాట్ యా మై అసలు వాటాఐ అనే ప్రశ్నకే అర్థం అది ఇవన్నీ నా స్వరూపమే అయితే వాటాఐ అనే ప్రశ్న ఎందుకండి తెలుస్తూనే ఉందిగా కనుక ఈ ఈ ఆరోపములు ఈ కవర్స్ ఆవరణ అంట కోశము ఉన్నదే ఈ కోశాలన్నీ కూడా తీసేస్తే వాటే మాయి అది తెలుసుకుని ప్రయత్నం చేయాలి దాని పేరే ఆత్మా అంటే ఒక మాటలో నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను ఇదిగే సంగ్రహం చేసే ఫ్యామిలీ సోషల్ స్టేటస్ ఎకనామిక్ స్టేటస్ క్యాస్ట్ క్రీడ్ రిలిజియన్ స్టేజ్ ఇన్ లైఫ్ తర్వాత పవర్ Position, money, పొజిషన్ మనీ పుణ్యం పాపం రిలీజియస్ వర్చ్యూ ది అపోజిట్ అఫ్ ఇట్ ఇవేమీ కాకుండా ఇవన్నీ తీసేస్తే నేనేమిటి దానికి ఆత్మని పేరు అదే ఆత్మ అదేదో ade మీరు మరి ఇవన్నీ ఇవన్నీ పెద్ద భ్రాంతి బట్టి ఆత్మస్వరూపేణ నిత్యాహ అది నిత్యం అంటే ఎందుకంటే వీటిల్లో ఏ ఒక్కటి మీరు అనుకున్నా మీరు అనిత్యులైపోతారు పుణ్యం నేను అనుకున్నారనుకోండి అనిత్యులే ఎందుకంటే ఈ పుణ్యం మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తుంది ఖర్చు అయిపోతుంది మళ్ళీ వాపస్ కమ్బ్యాక్ డూబాయ్ వెళ్ళిన వాళ్ళు వాపస్ వచ్చినట్టే సో ఇవి ఏమీ లేకుండగా ఏదైతే మిగిలి ఉంటుందో అది ఆత్మ ఇంకేం మిగులుంటుందండి ఇంక వేయలేకపోతే ఇంకేం మిగులుంటుంది ఏమో చూడు యూ ట్రై అండ్ ఫైండ్ అవుట్ ఏం ఏం మిగులుంటుందో ఏమో ఏమో అసలు మిగిలి ఉండేది అదేనేమో ఇప్పుడు అన్ని రూపాలు మీరు నెక్లెస్ రూపం ఇంకో రూపం ఇంకో రూపం ఉడ్డాణం రూపం మరో రూపం మరో రూపం తీసేశారనుకోండి ఏం మిగులుంటుంది ఇంకేం మిగులుంటుందండి ఏమో చూడు ఏం మిగులుంటుందో యు ట్రై ఆ రకంగా కాబట్టి ఆత్మస్వరూపేణ నిత్యా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 సో అదేమంటున్నారు దేహభేదానువృత్యా బహువచనం నా ఆత్మభేదాభిప్రాయేణ ఈ ద్వైతులు ఉన్నారే వీళ్ళకింత పిసరి ఛాన్స్ దొరికితే యూనిటీని పక్కన పెట్టేస్తూ ఉంటారు యూనిటీ వాక్యాలని పక్కన పెట్టి ఒక్క ద్వైత వాక్యాన్ని పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు ద్వైతం అంటే భేదాన్ని చెప్పి వాక్యం నన్ను ఒక ద్వైత ఆచార్యుడు కలిశారు కలిసి ముండకోపనిషత్తు ద్వైతాన్ని చెప్తోందండి అన్నారు నాతో నేను ఆయన దగ్గరికి వెళ్ళి ముండకోపనిషత్తు అద్వైతం చెప్తుందని నేను అన్నాం నేను నేను ఎందుకు అలాగే నేను ఊరికే ఓ మూల కూర్చుని ఉంటాను ముండకోపనిషత్తు ద్వైతాన్ని చెప్తోందండి అన్నారే అంటే నేను ఆశ్చర్యపోయాను నీ ప్రజ్ఞకి నేను జోహార్లాయ ఎందుకంటే ముండకము తుది నుంచి మొదల వరకు మొదల నుంచి తుది వరకు ఇటుతిప్పు అటైనా అటునుంచి ఇటైనా ఎక్కడ చూసినా అది అద్వైతాన్ని అలాగా అద్భుతంగా బోధిస్తూ ఉంటుంది సో ఎన్నిస ఆరంభంలోనూ అంతే అంతంలోనూ ఉంటే ఆరంభంలో ఊర్ణనాభిదృష్టాంతము సృష్టి అలా మొదలుపెట్టి అద్వైతాన్ని బోధిస్తుంది అంతంలో నామరూపే విహాయ విద్వాన్ సముద్ర అద్వైతాన్ని అంతా అద్వైతాన్ని బోధిస్తోంది ఇదంతా కాదని వీడు ద్వైతం ఎక్కడ దొరికిందో వీడిగా నేనాశ అంటే అన్యహ అనే పదం ఉంది అన్నాడు అన్యహ అనే పదం ఉంది ముండొక మనం ఎక్కడ ఉందో నాకు అర్థమైంది అనశ్నన్ అన్యహ అభిచాక శీతి అని ఉంది అన్యహ ది అదర్ అనశ్నన్ విథౌట్ ఎంజాయింగ్ ది ఫ్రూట్స్ అభిచాక శీతి విట్నెసెస్ అని ఉంది ఇదిగో అన్యహ ఉంది కనుక అదర్ ది అదర్ ఉంది గనక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 ఇది ఒక రీసెర్చ్ అనమాట ఇలా అనుకుని పోతారు ఆయన త్వం ఇమె అహం అని అన్నాడంటే ఆయన వీళ్ళందరూ దేహమే తామనుకుంటున్నారు కనుక వాళ్ళు అనుకుంటున్న ఏ దేహభేదము కలదో దాన్ని అనువృత్ హీ రీ హీ ఇట్ హీ జస్ట్ ఫాలోడి ఇట్ ఫర్ దేర్ సేక్ బికాస్ దే ఆర్ టాకింగ్ ఆయన అంతటా ఆయన్ని మత్స్థాని సర్వభూతాని అని ఇలాంటివి చెప్తాడు అన్ని నాయందే ఉన్నాయి నాకంటే భిన్నంగా ఏ మత్త పరతరదస్తి ధనంజయ నాకంటే భిన్నంగా ఏదీ లేదురా అని చెప్పారు కానీ ఇక్కడ ఆయన వేళ్ళందరినీ కలుపుకుని చెప్తున్నాడు అందులో అర్జునుడికి అప్పుడే బోధిస్తున్నాడు ఆత్మస్వరూపం ఇంకా చెప్పనలేదు అందుకోసం అర్జునుడు ఏమనుకుంటున్నాడు నేను ఇక్కడున్నాను కృష్ణుడు ఇక్కడున్నాడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు నేను బాణాలు వస్తే వాళ్ళు చచ్చిపోతానేమో వాళ్ళు బాణాలు వస్తే నేను అనుకుంటున్నాడు దేహభే దేహాన్ని బట్టి మరిచిపో మనిషి చచ్చిపోతాడని కూడా అనుకుంటున్నాడు కాబట్టి దేహము తానని దేహములు భిన్నమైనప్పుడు ఆత్మలు భిన్నమని ఇలా భ్రమలో ఉన్నాడు కనుక వాడి భ్రమని రీస్టేట్ చేసి ఆ తర్వాత శాస్త్రాన్ని బోధిస్తారు అందుకోసం బహువచనం వేశారు కానీ దేహభేదానువృత్యా బహువచనం ఇమే జనాధిపాహని త్వమ్మని అహమ్మని అంతేగాని ఆత్మభేదాభిప్రాయణ నా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 ఏం దేహాలు వేరుగా ఉన్నాయి జాయింట్ అకౌంట్ ఎలా పాసుకుము అని అందరూ వాళ్ళు వాడుకోరు వీళ్ళు వాళ్ళు అనుకోరు దేహాలు వేరుగా ఉన్నా దేహాలు వేరుగానే ఉంటాయండి వాళ్ళు అలా అడిగారు అనుకోండి ద్వైతులను కూర్చోబెడితే అడుగుతారు ద్వైతుని ఆ సెట్లో కూర్చోబెడితే వాడు ఏమంటే దేహభేదం ఉన్నప్పుడు అకౌంట్ భేదం కూడా ఉండాలని అన్నాడు అనుకోండి అంటే పర్వాలేదు లేవా దేహభేదం ఉన్నా ఆత్మ మా మెయిన్ థింగ్ మనీ దేహంతో ఏం చేసుకుంటావు మనీ ఉండాలి అది ఒక్కటే అని చెప్తారు వీళ్ళు సో ఏదో నేనేదో ఊహించి చెప్పాను కనుక ఎక్కడైతే మనం మనం ఏకత్వం మనకి తెలియంది కాదు నేను మనం చేసేది ఏమిటంటే దేహభేదం ఎలాగో ఉన్నది ఉన్నదంటే కనబడుతూ ఉన్నది దేహభేదం ఏమిటంటే నిజానికి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంట్రిన్సికల్గా దేహభేదం కూడా లేదు ఎందుకంటే మీరు అందరూ ఒకే కిచెన్లో తయారు చేసిన ఒకే ఫుడ్ తింటారా లేకపోతే వేర్వేరు ఫుడ్స్ వేర్వేరు కిచెన్స్ ఉంటాయా ఒకే కిచెన్ ఉంటుంది ఒకే గిన్నెలో అన్నం వడ్డించుకుంటారు అంటే అర్థం దేహ దేహం అంటే ఫుడ్ బాడీ అండి ఇది ఫుడ్ బాడీ ఇప్పుడు మీరు గమనించండి ఒక నెల రోజులకి సరిపడ్డ వెత్సాలు తీసుకొచ్చారండి నెల రోజులు శుభ్రంగా పప్పు కూసుకుయ్యి అద్దీ వేసుకుని శుభ్రంగా ఫోన్ చేశారండి ప్రతి వాళ్ళు నెల రోజులు వేపటికీ ఐదు వేసు బరువు పెరిగారండి ఇప్పుడు ఈ దేహాలన్నీ వేరు ఒకటేనంటారా ఒకటేనండి కాబట్టి దేహభేదం కూడా అంగీకారం కాదు నేను నాకు ఇదొక చేదస్తాం దేహభేదాన్ని ముందు చెప్పుదామనుకుని మళ్ళీ దాన్ని కూడా ఖండించి కూర్చుంటాను నేను పోనీ అంగీకరించండి దేహభేదం ఉన్న సందర్భాల్లో కూడా ఎక్కడైతే మీరు యు ఫీల్ హ్యాపీ అండ్ గుడ్ అండ్ లవింగ్ అక్కడ ఆత్మభేదం ఉండదు ఆత్మభేదం ఉండదు ఒక ఆయన వాళ్ళ అబ్బాయిని అమెరికాకి విమానం వచ్చారు చాలా ఉల్లాసంగా ఉన్నారు ఆయన అన్నారు నేనే అమెరికా వెళ్ళినట్టే అనిపించిందండి అన్నారు అంతేకాదు నేను వెళ్ళకపోయినా పర్వాలేదండి మా అబ్బాయి వెళ్ళాడు వాడు వెళ్తే మనం వెళ్ళినట్టే అన్నాడు నేనన్నాను కరెక్ట్ అండి అది ఎందుకంటే మనం అమెరికాలు రష్యాలు మనం ఎందుకు తిరగడం పిల్లలు అభివృద్ధిలోకి వస్తే వాళ్ళ అభివృద్ధి మన అభివృద్ధి వాళ్ళ అభివృద్ధి వేరు మన అభివృద్ధి వేరు కాదు కాబట్టి చాలా బాగా మీరు ఆలోచించారని చెప్పాను మీరు రామకృష్ణ అనుకుంటూ మీరు భగవద్గీత అభివృద్ధి అనుకుంటూ ఎక్కడ ఉండండి అమెరికా కొట్లాడు వెళ్ళి వస్తుంది సో యూ హ్యావ్ బోత్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 love is an expression of unity when the bodies are different i love you ante artham entandi i love you ante nenu nuvvu deha drishtiya ver veruga nilichi unna we are not really different anartham love so love is the unity when two bodies are different ఆ డిఫరెన్స్ని అధిగమించినటువంటి యూనిటీకి లవ్ అని పేరు ఇప్పుడు ఐ లవ్ యూ అన్నప్పుడు దట్ లవ్ ఈజ్ వన్ ప్రిన్సిపుల్ విచ్ యునైట్స్ ది ఐ అండ్ ది యు లైక్ గ్రావిటేషన్ యునైట్స్ బాడీ ఏ అండ్ బాడీ బి ఏ అట్రాక్ట్స్ బి బి అట్రాక్ట్స్ ఏ సో ఇన్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్ దే ఆర్ యునైటెడ్ అలాగే ఇన్ ది పవర్ ఆఫ్ లవ్ దే ఆర్ యునైటెడ్ సో దేహభేదం ఉంది దేహభేదం ఉన్నా ప్రేమ అనేటువంటి అంశంలో వాళ్ళు ఒక్కటే అయితే దేహము స్థూలము కంటికి భేదమే కనపడుతుంది అభేదాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి తెలుసుకోవాలి అండర్ అభేదాన్ని దర్శించాలి అభే భేదాన్ని కంటితో కనపడుతుంది కంటికి ఎంత కనపడుతుందో అంతే చూసి వాడికి అజ్ఞాని అని పేరు జ్ఞాని అంటే కంటికి కనపడిన దానికంటే ఎక్కువ దర్శిస్తే వాడిని జ్ఞానం అంటారు చక్షుష్మత్తాహి శాస్త్రేణ సూక్ష్మ కార్యార్థ దర్శిన అని అంటాడు కాళిదాసం కన్ను గలవాడు అంటే సూక్ష్మములైన అంశములను దర్శించే శాస్త్రము కలవాడే కన్ను కలవాడు అంతేగాని పత్తిగుడ్లా ఇంత కాళిదంటే వాడు కన్ను గలవాడని కాదు అర్థం కాబట్టి సో సూక్ష్మదర్శనము ఎవడు చేస్తాడో వాడే జ్ఞానం భేదం గురించి చెప్పడానికి దీనికోసం జ్ఞానం ఎందుకు భేదం తెలియట్లేదు కుక్క పిల్లలకి తెలుస్తే భేదం ఓ దేహాన్ని చూసి తోకదాడుస్తుంది ఇంకో దేహాన్ని చూసి మురుగుతుంది సో దీనికోసం వాడు విద్వాంసుడు అవ్వాలా సో లవ్ మీకు లవ్ గురించి తెలిస్తే యూ హ్యావ్ టు నో యు హెవ్ టు అండర్స్టాండ్ దట్ లవ్ ఈజ్ సచ్ ఎ సెటిల్ ప్రిన్సిపుల్ విచ్ యునైట్స్ ది అప్యారెంట్లీ సెపరేట్ పీపుల్ ఆత్మా ఈజ్ ది రియాలిటీ విచ్ ఈస్ కామన్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 ఆ కార్బన్ డైఆక్సైడ్ని రీసైకిల్ చేసి ఆక్సిజన్గా చెట్లు చేస్తూ ఉంటాయి ఆ చెట్లు చేసే పని లేక చేయకపోతే కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరిగిపోయి మనుషులు గ్యాస్ ఫిక్సియేషన్ వచ్చి చచ్చిపోతారు గాలి అందరికీ చచ్చిపోతారు క్రమక్రమంగా అందరూ చచ్చిపో ఎవరు మిగలరు అంటే ఇప్పుడు మీరు చెప్పండి చెట్లు మనుషులు వన్ లైఫా లేక వేర్వేర్ లైఫ్సా వన్ లైఫ్ ఇట్ ఈస్ వేర్వేర్ లైఫ్స్ అయితే వై షుడ్ హ్యాపెన్ లైక్ దట్ సో చెట్లు మనుష్యులు దే అపియర్ డిఫరెంట్ బట్ ఇన్ లైఫ్ దే ఆర్ వన్ ఎందుకంటే చెట్లు విడిచిపెట్టిన గాలిని పీల్చి మనం బతుకుతాము మనం విడిచిపెట్టిన గాలిని పీల్చి అవే బతుకుతాయి దర్ ఈజ్ ఎ కాన్స్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపుల్ బిట్వీన్ ట్రీస్ అండ్ హ్యూమన్స్ సో చెట్లు మనుష్యులు దే ఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ దే ఆర్ వన్ సిస్టమ్ వన్ ఇకో సిస్టమ్ ఇకో సిస్టమ్ ఈజ్ వన్ మోడర్న్ పరిభాషలో చెప్పాలంటే వేదాంత పరిభాషలో చెప్పాలంటే ఏష ప్రాణ సూత్రాత్మ అని అంటారు ఇదంతా కూడా ప్రాణశక్తి ఆ ప్రాణశక్తియే చెట్లు అయింది మనుషులైంది పశువులైంది పక్షులైంది కాబట్టి దేహభేదాన్ని బట్టి బహువచనం వాడేరు కానీ ఆత్మభేదాన్ని బట్టి వాడేరు అనుకోకూడదు ఆత్మ భేదం లేదు ఇది ఎలాగంటే పది కొండలు పెట్టి దాటి నిండా నీళ్లు పెట్టి సూర్యబింబాన్ని కనుక అన్నింట్లో పడిట్లా ఎండలో పెడితే పది సూర్యబింబ ప్రతిబింబాలు కనపడతాయి కానీ సూర్య ప్రతిబింబాలు పదున్నాయి ఎందుకని ఉపాధులు పదున్నాయి కనుక పది కొండలు పది నీళ్లు ఉన్నాయి కనుక నిజానికి కుండల్లో కూడా భేదం లేదు అన్ని కుండలు ఒకే మట్టి అన్ని నీళ్లు ఒకే నీళ్లు అక్కడ కూడా భేదం లేదు పోల్లండి స్పేస్ అనేది మధ్యలో వచ్చింది కనుక పది కొండలు ఉన్నాయి పది కొండల్లో పది నీళ్లు ఉన్నాయని మీరు తీసుకున్నా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 ఆత్మ ఒక్కటే అంటే మిమ్మల్ని ఓటు పైన ఇవ్వరు మీ దేహ దేహాన్ని బట్టే మీకు ఓటు పైన ఇస్తారు బ్యాంకుకి వెళ్ళి వాడి ఆత్మ ఒకటేనండి వాడి అకౌంట్లో డబ్బు నాకు ఇవ్వమంటే ఇవ్వరు అక్కడ మీ దేహాన్ని బట్టే మీకు డబ్బు ఇస్తారు సో ఆ రంగంలో వాళ్ళ ద్వైతం అంతా నడుస్తూ దాంట్లో పడి కొట్టుకోవాలి కానీ దీంట్లోకి ఎందుకు ఇక్కడ ఈ వాళ్ళ ఏరియానా ఇది అసలు సో లోక వ్యవహారం అంతా ద్వైతం మీద నడుస్తూ దాంట్లో దేకన్నా ఇండలిజెనిట్ దేకన్నా గోత్రు ఇటు వాళ్ళ మాటకు విలువ ఉంటుంది అంత ద్వైతం మీద నడుస్తూ ఉంటుంది వాళ్ళు మాకు అది అది వాళ్ళు అక్కడ ఆగరం అక్కడి నుంచి బయలుదేరి గీతలోకినూ ఉపనిషత్తులోకి రావడం ఉపనిషత్ విద్యాపీఠము అని పేరు చెప్పే పాఠం ద్వైతం భేదం నువ్వు వేరు నేను వేరు నీ కులం వేరు నా కులం వేరు నీకంటే నేను గొప్పవాడిని నువ్వు నన్ను పూజ దేవుడికి నేను రికమెండ్ చేస్తాను ఇది పాఠం ఈ పాఠానికి ఇంతటి మహాభాగ్యానికి ఉపనిషత్ విద్యాపీఠము పేరు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 అయితే ఏమవుతుందంటే దీంట్లో పెద్ద సమస్య మనకి ఇది కూడా అనుభవానికి రావటం కష్టమైన విషయం అందు గురించి నేను కొంచెం చేదస్తంగా చెప్తూ ఉంటా సమస్య ఎక్కడొస్తుందంటే సూర్యుడు నీటిలో ప్రతిఫలించాడు అనుకోండి సో ది అన్లిమిటెడ్ సూర్య ఈస్ ది ఇన్ఫినైట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ది ఫైనట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద సమస్య ఎక్కడంటే సర్వవ్యాపకము అనంతమైన ఆత్మ ఓ ప్రకటమవుతుంది పరిచ్ఛిన్నమైన దేహంలో ప్రకటమవుతుంది ప్రకటమయ్యేపప్పటికీ ఇమీడియట్లీ దెర్ ఈజ్ కన్ఫ్యూషన్ బిట్వీన్ ది ఇన్ఫినిట్ అండ్ ది ఫైనైట్ ఆ ఇన్ఫినిట్ లక్షణాలన్నీ ఫైనైట్కి మనం ఆరోపించి కూర్చుంటాం ఫైనైట్ లక్షణాలన్నీ ఇన్ఫినిట్గా ఆరోపిస్తాం దీనికి కన్ఫ్యూషన్ అని పేరు టూ కన్ఫ్యూషన్ ఇతరేతర అధ్యాస టూ వే కన్ఫ్యూషన్ సో ఈ కన్ఫ్యూషన్లో మనము భేదమే సత్యమని భ్రమపడుతూ ఉంటాము కాబట్టి మీరు మనిషిని దేహభేద దృష్టితో చూడకూడదు సో ఇప్పుడు మీరు దేహాలన్నీ వేరువేరుగా కాబట్టి మనుషులు వేరువేరుగాను చూస్తే వీళ్ళు మిత్రులు వీళ్ళు శత్రువులు కానీ మనిషి యొక్క తత్వం దైవం దైవత్వం డివినిటీ సో దైవత్వాన్ని కనుక మీరు మనిషిలో చూడగలిగితే ప్రతి మనిషిలో దైవము ఆ ఇన్ఫినిటే ప్రకటమవుతోంది ఈ కుండలో ప్రతిఫలించిది సూర్యుడే ఆ కుండలో ప్రతిఫలించేది సూర్యుడే అన్నట్లుగా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 చెట్టు చేమల్లో కూడా ప్రాణమే అంటే సకల జగత్తులో కూడా భేదం పోతుంది కేవలము ప్రాణదృష్టిలో మిగిలి ఉంటారు వాళ్ళని ప్రాణోపాసకులు ఉంటారు ఆ ప్రాణోపాసకులు గృహదార్మికంలో వస్తుంది ప్రాణోపాసకులు ఆత్మస్వరూపము అభిన్నము అనే సత్యాన్ని చాలా తొందరగా తెలుసుకుంటారు ఒక స్టెప్ ఇన్ బిట్వీన్ స్టెప్ ఊరికే ఉపాసన అన్నారు ఎందుకంటే అల్టిమేట్ స్టెప్ కాదు కాబట్టి ఉపాసన అల్టిమేట్ వచ్చేదాకా ఉపాసన ఉపాసన ఉంటారు అల్టిమేట్ వచ్చేవడికి జ్ఞానం అనేస్తారు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 ఈ పరిచ్ఛిన్నద పరిచ్ఛిన్నానికి ఆ అనంతానికి మధ్యన కన్ఫ్యూషను అనంత లక్షణాలు పరిచ్ఛిన్నం మీద ఆరోపిస్తాడు పరిచ్ఛిన్న లక్షణాలు అనంతం మీద ఆరోపిస్తాడు ఎందుకంటే రెండింటి యొక్క సమావేశం అయినట్టుగా ఉంది కదా ఇదిగో ఈ కన్ఫ్యూషన్ ని తొలగించుకునుటయే యోగము కన్ఫ్యూషన్ అంటే వ్యామోహము మోహము అదే కన్ఫ్యూషన్ అంటే ఈ వ్యామోహాన్ని దూరం చేసుకునే ప్రయత్నమే యోగము యోగాన్ని అంత ఉన్నతమైన స్థాయిలో నిర్వచనం తెలుసుకోవాలి అది అప్పుడు యోగం యొక్క అసలు స్వరూపం మనకు బాగుపడుతుంది అస్టు తర్వాత శ్లోకం దేహినోస్మిన్ యథా దేహే కౌమరం యౌ్వనం జరా తేహాంతరప్రాప్తి దీనికి అవతారిక మా నాయనగారు నాకు ఈ అవతారికల గురించి ఓ పాయింట్ ఇచ్చారు చెప్పిన మాట చిన్నమాటే కానీ ఆ చిన్న మాట చెప్పాలి అంటే బాగా లోతుగా అవగాహన చేసుకున్న వాడిచే మాత్రమే చెప్పగలుగుతారు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 ఏ విటిరా ఏం టాపిక్ మాట్లాడుతుంది నేనైనా ఈ ఈ శ్లోకంలో టాపిక్ అలా ఉంది ఆ శ్లోకంలో టాపిక్ మరోలా ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది నాలుగో అధ్యాయంలోనూ ఐదో అధ్యాయంలోనూ మరీ ఎక్కువగా ఉంటుంది ఈ లక్షణం ఇక్కడ చూడండి అవతారికి ఎలా ఇచ్చారు అంతకుముందు శ్లోకంలో ఏముంది వాళ్ళు లేననే మాట లేదు నేను లేననే మాట లేదు నువ్వు లేవనే మాట లేదు అని వెంటనే దేహంలో స్మీని యథాదేహే కౌమారం యవ్వనం జరా ఇది చిన్న వయస్సు మధ్య వయస్సు పెద్ద వయస్సు ఇలా వస్తూ ఉంటాయి అని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 ఎస్టాబ్లిష్ చేస్తాయి ఈ అవతారికి చూస్తే నాకు అలా స్ట్రైకింగ్గా అనిపించి నేను మీకు చెప్తున్నాది సో అవతారికి చూడండి తత్ర కథమివ నిత్య ఆత్మా ఇతి దృష్టాంతమాహా అది అవతారి అంటే అంతకుముందు శ్లోకంలో ఆత్మ నిత్యము అని చెప్పారు అంటే మూడు కాలములకు అతీతంగా ఉంటుంది ఇంతకుముందు లేదనే మాట లేదు భవిష్యత్తులో ఉండబోదు అనే మాట లేదు అంటే నిత్యము కాలాతీతము అని చెప్పారు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 అంచేతనే అవతారికలను కరెక్ట్గా ప్రింట్ చేయాలి ఆ కంటిన్యూటీ ఆఫ్ థాట్ని మెయింటైన్ ఎస్టాబ్లిష్ చేసేవి అవతారికలే గీతా ఆ పుణ్యం కట్టుకుంటారు అదే కైలాసాశ్రమం అయితే అన్ని కట్టకట్టే ఒకటే ప్రింట్ ఇలా మూడు గీతలు గీసేయటం పైన మంత్రం ఇక్కడ భాష్యం ఇక్కడ అనువాదం అంతేగాని ఇంకే దీనికి దానికి పొంత ఏమక్కర్లేదు తలా తోక ప్రింట్ చేస్తారు ఇర్రెస్పాన్సిబుల్ ఎనివే సో దృష్టాంతం చెప్తున్నారు ఆత్మ నిత్యము అని చెప్పడానికి దృష్టాంతం చాలా గొప్ప దృష్టాంతం అస్మిన్ దే దేహినహ అంటే దే దేహీ దేహము అని రెండు పదాలు ప్రయోగించారు ఈ శ్లోకంలో అది చాలా కేర్ఫుల్గా గమనించదగ్గ ప్రయోగం దేహీ అంటే దేహము గలవాడు దేహ అంటే దేహము రెండింటికి డిస్టింక్షన్ గృహ గృహిల్లు గలవాడు ఇల్లు రెండు వేరు వేరు వేరు వేరు రెండు ఒకటి కాదు కానీ కొంతమంది ఆసక్తిని ఏ లెవెల్కి తీసుకువెళ్తారంటే ఇల్లు ఇల్లు గలవాడు ఒక్కటేనేమో అన్న లెవెల్కి తీసుకువెళ్తారు ఒక ఒక టెనంట్ నాతో అన్నాడు ఇంటికి గోడకి మేపు కొడితే తన నడ్డి మీద మేపు కొట్టినట్టు బాధపడతాడే మా ఇంటి యజమాని అన్నాడు అది ఆసక్తి ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది సో ఇట్ ఈస్ పాసిబుల్ ఇంటి ఇంటికి అద్దెకి ఇప్పుడు అద్దెకి ఇల్లు ఇస్తారు ఇంటి ఓనర్ ఏం చేస్తాడంటే అద్దెకి ఇల్లు ఇస్తాడు తప్పులేదు అసలు వై ఆల్ దట్ షుడ్ బి దేర్ ఐ డోంట్ నో మొత్తానికి ఇల్లు ఇల్లు ఎందుకు కట్టుకుంటారు అంటే మామూలుగా మకాన్ చేయడానికి కట్టుకుంటారేమో నేను అనుకున్నాను కానీ మరి ఆధునిక కాలంలో ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఎకనామిక్స్ అన్ని కూడా బాగా అభివృద్ధి చెంది బాగా థింకింగ్ బాగా పెరిగి కాబట్టి ఏం చేస్తారంటే అద్దెకి ఇవ్వడం కోవడం కోసం గడ కడతారు ఇల్లు ఆ తర్వాత దానికోసం దుఃఖిస్తూ ఉంటారు ఇలా అద్దెకి ఇచ్చి కష్టాలు పడుతూ ఉంటారు వాడు అద్దె సరిగ్గా ఇవ్వలేదని తక్కువ అద్దెస్తోందని ఈ అద్దె వసూలు చేసుకోవడం పెద్ద సమస్య అయిపోతుందని ఈ అద్దె గుండి వాళ్ళు మూర్ఖులని చెప్పిన మాట వెన్రని వాళ్ళకి అద్దెకి ఇవ్వడం డేంజర్ అని వాడు ఖాళీ చేస్తాడో అని బెంగా వాట్ ఈస్ ఆల్దిస్ సపోజ్ మీరు ఇల్లు కట్టుకుని వీరే ఉన్నారనుకోండి ఎన్ని సమస్యలు పరిష్కారం అయిపోయావు చూడండి కానీ మనిషి మరి అలా ఆలోచించండి ఆ డబ్బంతా రావాలి దాంతో భోగాలు రావాలి మనిషి ఐటలీయో తన చుట్టూ సమస్యల వలయాన్ని సృష్టించుకోవటంలో మనిషిని మించిన ఓడింకోండి వెరీ చాలా దురదృష్టకరమైన విషయం తనే నిర్మాణం చేసుకుని ఈ ఈ వలయాన్నంతని తను నిర్మాణం చేసి దాంట్లో శ్లేష్మంలో పడ్డ ఈగలాగా కొట్టుకుంటూ గ్రహాలు ఏదో చేసాయని మళ్ళీ దానికి దానికి కనెక్షన్ పెడతాడు ఈ మధ్యన జాతకాలు బాగులేదు ఈ మధ్యన గ్రహస్థితి బాగులేదని అన్నాడు ఒక ఆయన ఏమిటా గ్రహస్థితి ఎందుకు బాగలేదు అంటే ఈ అద్దీ వాళ్ళు సరిగ్గా అద్ది పే చేయట్లేదు కాబట్టి గ్రహస్థితి బాగులేదు అసలు నువ్వు అద్దీ కట్టకుండా చక్కగా నువ్వు ఉండేదానికే ఉన్నావు అనుకో అప్పుడు గ్రహస్థితి ఎలా ఉండి ఉండేది సో అమేజింగ్ సో ఒక ఆయన ఇల్లు అద్దెకిచ్చాడు అద్దె తీసుకున్న ఆయన ఆ ఇంట్లో తద్దినం పెట్టుకుంటున్నాడు తద్దినం మరి తండ్రి తద్దినం పెడుతారు కదండి సంవత్సరానికి ఒకసారి ఏదో పెడుతున్నాడు ఎంతో సంతోషించాలి ఈ అద్దెకిచ్చి దాన్ని సంతోషించాలి ఓన్లే పాపం పితృకర్మ చేసుకుంటున్నాడు పితృకర్మ దాని పేరు శ్రాద్ధం పేరు శ్రద్ధయా కృతం మంగళకర్మ తద్దినం పెట్టడం అంటే మంగళకర్మ అది అమంగళమయం కాదు కానీ తద్దినం అంటే మరణానికి కనెక్షన్ ఉందిగా వీడికి మరణం అంటే భయం వీడికి మరణం అనే పేరు చెప్తే అక్కడి నుంచి పారిపోతాడు సో వీడు అద్దెకిచ్చాడు తను గవర్నమెంట్ క్వార్టర్లో ఉండి ఆ ఇల్లు దిగిచ్చి వీళ్ళు తద్దినం పెట్టుకుంటున్నారని వీడికి ఉప్పు అందింది అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాడు నువ్వు తదిన పెట్టడానికి వీల్లేదంటాడు ఏదేటో తదిన పెట్టకపోవడం అంటే నువ్వు నా ఇంట్లో తద్దినం పెడితే అది అమంగళం అంటాడు ఏడు గోడలకు అమంగళం సిమెంట్కి అమంగళం ఇటకలకు అమంగళం అంటే అది నాకే అమంగళం అంటాడు ఇప్పుడు చెప్పండి వీడు గృహము గృహి అజ్ఞానం చేతనం ఏకమైపోయారో లేదా మీకు దృష్టాంతం చెప్పాను కదా నేను దేహ దేహికి గృహ గృహి దృష్టాంతం చెప్పాను దేహ దేహి ఒకదానికి దృష్టాంతం అయితే మళ్ళీ దీనికి దృష్టాంతానికి దృష్టాంతం సో మనిషి ఆసక్తి చేత తీవ్రమైన రాగంచేత తనకు తన ఇంటికి తేడా లేని స్థితిలో బతుకుతూ ఉంటాడు నేను ఇది అసలు ఇంత చెప్పక్కర్లేదు నేను మీకు హార్లో ఒకటి చెప్పాను సోఫా అది సరిపడుతుంది ఇట్ ఈస్ మై సోఫా అని మీరు అన్నారంటే ఖబర్దార్ యు బికమ్ ది సోఫాన్ దెన్ యూ హ్ టు సే ఇట్ ఈస్ మై సోఫా జడవ అయిపోతారు మీరు ఇట్ ఈస్ సోఫా ఐఎమ్ యూజింగ్ ఇట్ అంటే మీరు సేవ్ అయ్యారు కానీ ఇట్ ఈస్ మై సోఫా అన్నారే యు బికమ్ ది సోఫాయి సో చూడండి కన్ఫ్యూషన్ ఎలా ఉంటుందో కాబట్టి దేహ దేహి దేహం వేరు దేహి వేరు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 దేహిని దేహము నేను కాదు దేహములో ఉండే దేహిని ఓకే ఆ దేహికి అస్మిన్ దేహే దేహినహ ఈ దేహమునందుండే దేహికి దేహిన షష్ఠీ సో దేహమునందుండే దేహికి యథా ఎలాగైతే దృష్టాంతం అన్నారు అంచేతని భాష్యకారులు యథానందు చూడండి ఎలాగైతే యథా అంటే దృష్టాంతం ఎలాగైతే దేహే కౌమారం యౌ్వనం జరా దేహంలో మార్పులు వస్తూ ఉంటాయి దేహంలో మార్పులు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఇల్లులో మార్పులు వస్తున్నాయి పెయింట్ వేయించారు పెయింట్ ఫేడ్ అవుతోంది మార్పు వచ్చింది ఇప్పుడు నేను ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ అని వీడు సో ఇప్పుడు వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ఇటు ఇంట్లో మార్పు వస్తుంది వీడు వీడికి ఆ మార్పులకి రిలేషన్ ఏమిటి హీఈస్ ది విట్నెస్ ఆఫ్ దోస్ చేంజెస్ వై హీ షుడ్ విట్నెస్ ఎందుకంటే ఆ ఇల్లు నేను కట్టాను నా ఇల్లు ఒక బ్రాంత్ ఒకటి పెట్టుకుని ఉన్నాడు కనుక అవి ఆ ఇంట్లో వచ్చే చేంజెస్ని విట్నెస్ చేస్తాడు లేకపోతే మిగతా ఇళ్ళ గురించి అసలు వీడికి పట్టింపేయలేదు ఏదో సంబంధం పెట్టుకున్నాడు అది గృహము నేను గృహి అని ఒక సంబంధాన్ని పురస్కరించుకుని ఆ గృహంలో వచ్చే మార్పులను విట్నెస్ చేస్తూ ఉంటాడు మా ఇల్లు పాతపడిందండి ఏదో రూఫ్ లీక్ అవుతుందండి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ లీక్ కాలేదు ఏడాది లీక్ అయింది అంటే అర్థం ఏంటి వీడు లీక్ అవుతున్నాడని కాదు వీడు విజ్ఞక్ అవుతుందని అర్థం వీడియో లీక్ అవుతున్నట్టు ఏం కాదు ఆ వివేకం ఉంటుంది దేహం విషయంలో ఆ వివేకం ఉంటే వాడు జ్ఞాని ఆ వివేకం లేకపోతే వాడు అండి పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశా పూర్ణమేవా